ఉన్నదంతా బ్రహ్మమని ఊరకుంటే ఏ సాధనైనా చేయాల్సిన అవసరం లేదు ఉన్నదంతా పరమని నిర్ణయమైన వాడికి వాడే లేడు ఉన్నదంతా పరాత్పరమే అని నిర్ణయమైన వాడికి నిర్ణయించేవాడు కూడా లేడు కాబట్టి కేవల జ్ఞాన పద్ధతి కైవల్య పద్ధతి అంటే ఏంటి అంటే ఇది జాగ్రత్తగా గమనించాలన్నమాట ఇప్పుడు ఈశ్వరుణ్ణి నాకు అర్జెంటుగా నేను వేప తోట వేయాలనుకుంటున్నానండి కొద్దిగా వేప విత్తనాలు లభించేట్టుగా చేయనైనా అడగవచ్చు నేను మామిడి తోట వెయ్యాలనుకున్నానండి నాకు అర్జెంటుగా మంచి మామిడి మా టెంకలు దొరికితే బాగుండు లేదా మామిడి మొక్కలు దొరికితే బాగుండు అని అనుకుని అడగవచ్చు వెరీ గుడ్ సరే అక్కడతో అయిపోయిందా నీ అడగడాలు అక్కడతో అయిపోయి ఇదే ఆఖరా ఇంకేమైనా అడుగుతావా అన్నాడు అనుకోండి అదేంటండి మొక్కలు పెట్టిన తర్వాత పైకి రావాలా కాయలు కాయాలా అవన్నీ నేను అమ్మాలా మూడు డబ్బులు రావద్దా ఆ డబ్బుతోటి మళ్ళా తోట కొనాలా ఇన్ని ఉంటే ఒట్టి ఊరుకుంటే ప్రయోజనం ఏంటయ్యా ఇదంతా నువ్వే భారం వహించాలి నువ్వేం చేస్తావు మరి అడిగాడు అనుకోండి ఈశోదరుడు ఏం చెప్తాం దాని దేవుతుంది నేను నా సహాయం చేస్తా కాసేపు నువ్వు ఇచ్చిన నీళ్లు పోస్తాను కాసేపు నువ్వు ఇచ్చినటువంటి ఏదో ఏదో ఉడతా సహాయం చేసేసేదంతా నువ్వే ఎందుకని సూర్యుడు లేకపోతే మొక్కల పైకి రావు భూమి లేకపోతే రావు పంచభూతాలు లేకపోతే ఆ మొక్కలు ఏవి కాయలు కాయం సమయానికి ఆరు ఋతువులు రాకపోతే కనీసం దానికి పువ్వు కూడా రాదు కాయల సంగ దేవుడలకు వీడు అమ్మటం కూడా డబ్బులు రావడం అయిపోయినా మళ్ళీ తోట కూడా అయిపోయింది చూడండి మానవుడు తెలివి ఎక్కడ దాకా వెళ్ళిపోతూ ఉంటుందో ఇది వృత్తి చైతన్యం అంటే ఇప్పుడు పెట్టింది ఏమిటి మామిడి అంటూ ఒక అడుగు మొక్క తీసుకొచ్చి పెట్టాడు కానీ ఏం ఆలోచించాడు మూడేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత ఈ మొక్క చెట్టు ఒక్కొక్క చెట్టుకి లారీడు కాయలు కాసింది ఆ లారీడు కాయలు అమ్మితే ఇదిగో ఇన్ని లక్షలు వచ్చింది అన్ని లక్షలు వస్తే నేను మళ్ళా పది ఎకరాలు ఇంకా కొన్నాను చూడండి అక్కడ దాకా వెళ్ళిపోయాడు ఇలాగా మన లోపల ఏమేం జరుగుతుంటాయి విచారము వితర్కము వికల్పము విపరీతము ఈ నాలుగు మాటలు గుర్తుపెట్టుకోవాలి జీవుడికి ఈ గొడవలు ఉందన్నమాట ఏమిటి వీటికి విచారం తర్వాత వితర్కం ఆ తర్వాత వికల్పం ఆ తర్వాత విపరీతం ఈ వీడి దీని ఎమ్మడబడి పోతూ ఉంటాడు అనమాట ఇలా పోయినప్పుడల్లా గురువు గారు ఏం చెప్తాడు వీడిలాంటి వాటితోనే వస్తాడు శిష్యుడు వచ్చినప్పుడల్లా ఏం చెప్తాడు ఊరే బాబు నువ్వెవరు నువ్వెవరు నువ్వు ఆత్మస్వరూపుడు నువ్వు సాక్షి స్వరూపుడు నువ్వు సచ్చిదానంద స్వరూపుడు నువ్వు నిత్య నిర్మరుడవు సత్యం జ్ఞానం చైతన్యం ప్రకాశం ఆనంద స్వరూపుడవు నువ్వు బ్రహ్మస్వరూపుడవు నువ్వు నిత్యానంద స్వరూపుడు నువ్వు స్వాత్మానంద స్వరూపుడు ఇప్పుడు నీకు మావిడి మొక్క దాన్ని పెరగటం లారెడ్డి కాయలు కాయటం నువ్వు అమ్మటం పది లక్షలు రావడం మళ్ళా కొనం పది పది ఎకరాల తోటకు మళ్ళీ చూడండి వీడు బుద్ధి ఎక్కడికి పోతుంది మళ్ళా పోదు మళ్ళా పది ఎకరాల తోట కొంటావు చేసిన పనే మళ్ళా చేయడంలోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు పొందిన సంసారాన్ని మళ్ళా అనుభవించడంలోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు భగవాన్ రమణలు అంటారు తిన్న అన్నమే తినటం లేదా పోయిన నిద్రే పోవుట లేదా ఏ కొత్త సుఖం ఉన్నదని నీవు అలా ఉన్నావు అని అడుగుతారు ఏమైనా రోజు కొత్త అన్నం తింటున్నాడా ఏమీ లేదు కొన్ని కొత్త నిద్ర ఏమైనా పోతున్నాడా అది లేదు మరి స్వరూప జ్ఞానంలో ఉండొచ్చు కదయ్యా అది మాత్రం కుదరదండి ఇది శిష్యుడు గొడవ గురుగారి గొడవ ఏంటి ఎప్పుడు కూడా నిన్న ఎప్పటికైనా సరే స్వరూప జ్ఞాననిష్ఠుని చేస్తే గాని నీకు ఆయన సూచించవలసినటువంటి పరమును సూచించే అవకాశం రాదు గురువు గారు నాకేం చెప్పలేదండి గురువు నాకేం చెప్పలేదండి అంటే చెప్పాలంటే నువ్వు ఎందులో ఉండాలి స్వరూపజ్ఞాన నిష్ఠుడై ఉండాలి ఉంటే తప్ప తెలివి వస్తే తప్ప నీకు నువ్వు పరం గురించి అడగవు నువ్వు ఆ తెలివి లేకుండా పరం గురించి అడిగినా ఆయన చెప్పడం ఇదో పెద్ద చిక్కుంది వీటన్నింటినీ ఇమిట్ చేశారు ఇందులో అందుకని ఏమన్నారు దీన్ని వ్యత్యంగా ఉన్నది అంతా కూడా నేను వస్తు జ్ఞానం పొందవాలని అన్నచో నాలో ప్రకాశం ఉండగలను ఆ ప్రకాశం ద్వారా నేను సకలమును తెలుసుకొని చున్నాను అనుభవములను గడించుచున్నాను అంతే కదా చాలా కష్టపడి అమర్నాథలింగం చూడడానికి వెళ్ళాడు బాగా నడిచాడు బాగా కొండలెక్కాడు బాగా తిప్పల పడ్డాడు వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు అమర్నాథేశ్వరుడు ముందు నిలబడ్డాడు చీర ఆయన వెళ్లే టైంకి టైం అయిపోయింది పెద్దగా ఉండవలసిన అమర్నాథేశ్వరుడు ఈనింట్లో ఉన్నట్టే ఆరు అంగుళాలే ఉన్నాడు మంచి కరిగిపోయింది ఇప్పుడు ఏమనుకుంటూ వెళ్ళాడు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కోండంత మంచు లింగం కనబడుతుంది అనుకున్నాడు అక్కడికి వెళ్ళి చూసేప్పుడు ఎంత కనబడింది గుప్పిడే కనబడిందిస్ఫాక్షన్